వాయిస్ లో వస్తుంది మన జాన్ బ్రదర్ అది ఓకే ఓకే సౌండ్ వె బ్రదర్ ఆగండి ఒక్క నిమిషం గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికి వంద అవకాశం ఇచ్చినందుకు కాబట్టి మనం స్టార్ట్ చేసుకున్నాం మధ్య రవి బ్రదరు చేస్తారు పరిశుద్ధుల తండ్రి కృపామైన జీవము గల దేవ ఇసు ప్రభావానికి ఎంతో వందాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతం గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవానికి అర్పించబోతున్నాయి నా దేవా నా ప్ర ఈ గడిచిన కాలం అంతా అయినా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరచుకున్నారనైనా మమ్మల్ని సజీలలో నిలబెట్టుకున్నారు ప్రభావి దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడి అయినా నూతన దినం మాకు నీకు ఎంతో వనాలి ప్రభావ కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం దేవా సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లించుకుంటున్నాం నా దేవా నా ప్రభు కలవరిశిల్లోనైనా మా పాపంలోని శాపంలో రోగంలో నమ్ముకుని ప్రభావ మీరు భరించి మాకు బదులుగా మీరు మరణించుకున్న రక్షించుకున్నారు తండ్రి నీకు ఎంతో వనాలనైనా గొప్ప దేవ దాస్ మమ్మల్ని దత్తకృతులుగా స్వీకరించి తయారు చేస్తున్నారు నీకు ఎంతో వర్ణాలు ప్రభావ కృతజ్ఞతలైనా పశుదాత్మ అభిషేకం మా అనుగ్రహించిన అయినా కృపా వరాలు మా అనుగ్రహించిన ప్రభావ ఆత్మ ఫలాలు మాకు అనుగ్రహించిన వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించడం కృతజ్ఞతలుభావన్ని అర్పించక మీ మహిమ కొరత మీ వాటిని వాడుకోవాలా ప్రభావ మీ నామాన్ని మహిమపరచాలి మీ నామాన్ని ఘనపరచాలా అనేక స్థలాల్లో ప్రభావ నువ్వు నామన్యూ ప్రసిద్ధి చేయాలి ప్రభావ అందుకొరికే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నైనా కాబట్టినైనా మా పిలుపు మా ఏర్పాటు మీరు మరి బహు జాగ్రత్త పడి జీవించాలా మరి విశేషంగా ఉంటుంది బహు భయంకరమైన కాలంలో అయినా ఈ చివరి దినాల్లో ప్రభావ అంతే దినాల్లో మేము ఉంటున్నాం సంబంధించిన ప్రతి సూచనలు ప్రతి ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రభా కాబట్టినైనా ఈ చివరి దినాల్లో మా పిలుపు మా ఏర్పడి నిశ్చయం చేసుకోవాలా జాగ్రత్త జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా నీతి సత్యాన్ని ధైర్యంగా అనేక చోట్ల అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రకటించాలా నశించిపోతున్న ఆత్మను పూర్తి విరిచి ప్రార్థించాలంటే ప్రార్థన జీవితం అందరికాత్మ చేత నడిపింపబడాల ప్రభా అండ్ అమ్మ ఆదిమ సంఘం అపూస్తులు ప్రభావ ఎట్లా ఆ రీతిగా చివరి దినాలలో ప్రభావ అంత్య దినాల ఆ రీతి నడిపించండి ప్రతి ఒక్క బేదీ ఒక్కరి నూతనంగా మీకు పశుద్ధ అభిషేకించండి కృపాలను గురించండి ప్రతి చోట ప్రభావ నీతి సత్యని ధైర్యంగా పట్టించే బలమైన సాధనంగా ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించి వాడుకోమంటే ఆదిస్తున్నాం నా దేవా నా తల్లి నీకు ఎంతో వర్ణాలైనా రాబోయే దినాలను ఎంతో భయంకరంగా ఉన్న ప్రభావ కాబట్టినైనా ప్రతి మేము ప్రార్థనలో మెలుపు కలిగి విశ్వాసం మేము స్థిరపడే ముందుకు వెళ్లి అనేకులు ప్రభావ సర్వ సృష్టికి స్వార్త ప్రకటించాలా అలాంటి సేవా పచ్చిలో నడిపించమని జరుగుతున్న ఆరాధనంతట్లో మీరు మీకు పశుధాత్ నడిపి దయచేయండి పాటందర ప్రభా అయినా నేను మయంపర్చులైన వాక్యంధార ప్రవ నేను స్వరండి నేను వనపర్చలో అయినా దయచేయమని బ్రదర్ పాట పాడతారు నీ సుత్గా ఏ సయ్యాచే కడుగా బడి నందునా నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయసీమా నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయసీమా నీ నిందుకని నీ సొత్ మారి బడినందు రథముచే కడుగబడినందున నీ పరిచర్యను తుదొట్టించుటేనా నియమే నీ పరిచర్యను తుదొట్టించుటే నా నియమను నీ సన్నిధిలో నీ పొందుకోరే నీ స్నేహితుడా నైతి నే ీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమయే నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితురా నైతి నే ఆహనా ధన్యత నా భాగ్యము వివరితును ఏమణి వివరింతును అహ నా ధన్యత ఓ నా భాగ్యము హే మణి వివరింతును ఏమణి వివరింతును నీ నిందుకని నీ సొత్తుగా మారిని ఈ సయ్యాని రద్దమోచే కడుగా బడినందు ఈ సయ్యాని రద్దమోచే కడుగ బడినందు నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా నీ శ్రమలలలో పాల్గొందుటే నా దర్శనమాయనే నా తను వందున శమలు సహించి నీ వారసుడా నైటినే నీ శమలలో పాలం టు నా దర్శనమాయనే నా తను వందునా శమలు సహించి నీ వారసుడా నైటినే అహ నాద్యత ఓ నా భాగ్యము హే మని వివరి నోమని వివరి అహ నాదన్యత ఓ నాగ్యము ఏమని వివరిని వివరి ందుకని నీ సొత్తుగా మారి తిని ఈ సైయానీ రక్తమోచే కడుగబడినందున ఈ శయ్యాని రక్తమోచే కడుగబడినందు ప్రణికలో హర్షించను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీలో నేనుటే నాలో నీ మీయానుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందీలో నేనుండు నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే పరిశుద్ధాత్మని అభిషేకముతో నే పరిపూర్ణత అహ నాద్యత ఓహ్ నా భాగ్యము ఏమణి వివరిని వివరి అహ నాద్యోహ నా భాగ్యము ఏమని వివరించును ఏమని వివరించును నే నిందుకని నీ సొత్తుగా మారి తిని ఏ సయ్యా నీ రద్దముచే కడుగబడినందున సయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా నే నిందుకని నీ సొత్తుగా మారిని ఈ సయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో ప్రైజ్ లాడ్సారి మీ అందరికి వందనాలు అట్లాగే వందనాలు మన మధ్యలో సమీర్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తారు సమీర్ బ్రదర్ ప్రైజ్ లాడ్ మా పాదములు నీ గు మా ఇ నూట ఇర సారీ నూట ఇరవై మూడు నూట ఇరవై మూడు రెండో వచ్చినాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన మనలను కరణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి వాక్యాన్ని దీవించు సిస్టర్ ప్లాన్ చేసుకుందాం ప్రేమపరలో తండ్రి దేవా ఈ సాయంకాల సమయము మాకు ఇచ్చినందుకు ఈ వాక్యము తండ్రి నిన్న ధ్యానిస్తుండగా ఈ పరిశుద్ధ ఆత్మ నాకు మాకు పరిచయ చేయనట్లు ఇటు అనుభవం నుంచి పంపించమని ప్రార్థిస్తూ ఈ సహాయం మాకు దయచేయమని ఏసుకు వేట్కుంటున్నాం తండ్రి ఆమెను చదివిన వాక్యం గమనిస్తే యజమానుడు చేతుల వైపు లేకపోతే యజమానురాలు చేతుల వైపు చూస్తూ చూస్తూ ఏ రకమైన ఏ రకమైన కనిపెట్టేటే కనిపెట్టే విషయం గురించి రాయబడింది ఇక్కడ ఆ రీతిగా దేవుడు మన పట్ల కని ఆయన మన పట్ల కనికరించేంత వరకు కనిపెట్టుట ఆయన మన కనికరం చూపించేంత వరకు కనిపెట్టాలి అప్పుడు దాకా కనిపెట్టాలి ఏ విషయంలో కనిపెట్టాలా వాక్యము ఎపిస్తుంది అంటే నేర్పిస్తుందంటే ఆయన దగ్గర కనిపెట్టే విషయంలో అన్ని విషయాలు మనము ఆయన వైపు చూసి కనిపెట్టాల ప్రతి ఆయన మన పట్ల చూపించినట్లు ఏ విషయం చేసినా కూడా మన జీవితంలో అది మన గొప్పతనం కాదు అది మనం సాధించుకున్నట్టు కాదు కాని ఆ అనేక ఇలా చెప్పచ్చు ఏమని చెప్పచ్చు అంటే దీని గురించి నేను చాలా ప్రాథం చేశానండి అంటే ప్రాధం ద్వారా నేను సంపాదించుకున్నాను అని చెప్తూ అలాంటి సాక్ష్యం మనం వింటుంటాం కాని ఆ మాత్రం కూడా కాదు ఈ వాక్యం ఏం చూపిస్తుందంటే ఒకవేళ నీకు జవాబు ఇస్తే ఒకవేళ నాకు జవాబు ఇస్తే ఆ జవాబు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆయన నీ పట్ల నా పట్ల కనిక్రమం చూపించాడు గనుక ఆ జవాబు నువ్వు ఆ జవాబు నేను పొందాను అంటే దేవుని బిడ్డల జీవితంలో దేవుని బిడ్డల జీవితంలో ప్రతి ఒక్కటి ఆయన కనికరించినట్లే ఆయన కనిపెట్టినట్టే ఆయన కనిపెట్టి ఆయన దగ్గర మనం కనిపెట్టుకొని ఆయన దగ్గర వేచి ఉంటేనే ఆ ఆ విషయం ఆ జవాబు ఆ విషయంలో ఆ సహాయము మన జీవితంలో పొందేవారుగా ఉంటాం నేను వాక్యం ఇక్కడ మనకి నేర్పించేది అంటే వేచి ఏ రకంగా అయితే ఒక పనివాడు ఆ యజమాను దగ్గర యజమానుడి దగ్గర పనివాడు ఏ రకంగా కాసుకొని ఉంటాడో ఆ విషయం గురించి చూసుకొస్తుంది అంటే ఎలాగ కాసుకొని ఉండాలా ఆ చేతుల వైపు చేతుల వైపు చూస్తారంట అదే మనం చూస్తాం కదా ఎక్కడ చూస్తాము ఈ చేతుల వైపు చూడటం అనేది ఎక్కడ చూస్తామంటే ఆ అపోసల కార్యము మూడో అధ్యాయంలో పేతురు పేతురు యోహాన్లు వాళ్ళు ఆ దేవాలయం శృంగారము ఆ దేవాలయము గవిని వాడు అడుగుతున్న వాడి దగ్గరకు పోయి వాళ్ళు ఏమంటారంటే ఆ మా వైపు చూడండి అంటారు మా వైపు చూడండి అన్నప్పుడు ఆ చూపు వాడు ఏం చూస్తుంటాడంటే వాళ్ళు చేతుల వైపు చూస్తుంటాడు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమైనా ఇస్తారేమో అని వాళ్ళ చేతుల వైపు చూస్తుంటాడు వాళ్ళు జబ్బులు పెట్టుకుంటారు ఏమో జబ్బులు ఏ జోబులు పెట్టుకుంటారు ఏ చేతి ఇస్తారు బయటికి అని చెప్పి ఆ రకంగా చేతులు ఏమంటాడంటే బంగారు వెండి బంగారులు మా దగ్గర లేవు అంటే ఆ చేతుల వైపు చూడుట ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే చేతు ఆయన చేతులు వైపు ఆయన కనుకరించినట్లు లోకంలో జరిగే విషయం చెప్తున్నా లోకంలో పనివాళ్ళు అలా చూస్తారంట కానీ మనము ఆయన కనికరం కోసం చూస్తున్నాం ప్రతి జవాబు పొందే ఏ జవాబు ఏ అవసరత తీర్చున్నా లేదా ఏ సవాలు మనం ఏ ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటున్నా ఆ విషయంలో మనకి ఆ ఐ నీడ్ యు నీడ్ నీకు అవసరము నాకు అవసరం ఆయన కనికరము ఆయన కనుకరించినట్లు ఆయన కనికరిస్తాడేమో అని కాసుకొని ఉండట చాలా ప్రాముఖ్యమైంది మన జీవితంలో ఎప్పుడైతే మనం కనిపెట్టమో ప్రభు దగ్గర వేచి ఉండమో దేవుని వాక్యము బైబిల్లో అందరి జీవితాల్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి జీవితంలో ఈ కనిపెట్టుట అన్న విషయంలో ఎక్కడో ఒక దగ్గర తప్పిపోయిన ఎక్కడో దగ్గర తప్పిపోయిన వారుగానే ఉన్నారు జీవుని వాక్యం ఏం చూపిస్తుందంటే ఆ అందరూ తప్పిపోయారు అందరూ తప్పిపోయారు ప్రతి ఒక్కరు తప్పిపోయేవారుగానే ఉన్నారు ప్రతి ఒక్కరు తప్పిపోయేవారుగానే ఉన్నారు అయితే ఆ జై జయవంతమైన జీవితము ప్రభు జైవంతమైన జీవితం ఇచ్చేది ప్రభు ఆయన ఆయన మనకి జయవంతమైన జీవితము ఏ రకంగా ఇచ్చేవాడుగా ఉన్నాడు జయవంతమైన జీవితము ఆయన మీద ఆధారపడినప్పుడు తప్పు మార్గంలో మనం పోకుండా ఉండడానికి ఆయన మనం జైవంతమైన జీవితం ఇస్తాం అంటే మన ఒత్తిళ్ళలోకి గురి కావచ్చు మనం అనేకమైన ఒత్తిళ్ళకి మనము గురి కావచ్చు ఒత్తిళ్లకు గురి మనము పొరపాటు చేస్తాం బైబిల్లో ఉన్న దేవుని భక్తులందరి జీవితాల్లో ప్రతి ఒక్కరి జీవితంలో మోస్ట్లీ వాళ్ళు ఎక్కడో దగ్గర తప్పిపోయారు వాక్యం ఏం చూపిస్తుందంటే ఆ అబ్రహాము ఆ అబ్రహాము చారాలు ఎక్కడ తప్పిపోయారు వీళ్ళు ఏ విషయంలో ఆ ఆమె ఓల్డ్ అయిపోయింది చారా ఓల్డ్ అయిపోయింది ప్రామిస్ ఉంది కదా ప్రామిస్ ఉంది ప్రామిస్ మనకి ప్రామిస్ మనకి ఏ నేర్పిస్తుంది వాగ్దానాలు మనకి ఏ నేర్పిస్తుంది వేచి ఉండట సంవత్సరం చివరికి కొన్ని సంవత్సరము థర్టీ నైట్ లో ఏ వాగ్దానాలు తీసుకున్నాము తెలవద్దు ఆ వాగ్దానాలు తీసుకున్నప్పుడు ఆ నేను ఇదే ఇదే ఇదే నేను ఇదే ఇదే ఇదే నాకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు నాకు కరెక్ట్ గా అదే వాగ్దానం ఇచ్చాడు అని చెప్పుకోవటం చాలాసార్లు వింటాం మనం వాగ్దానాలు ఇచ్చేది మనకి ఒక సంవత్సరానికో ఒక దాన్నే పట్టుకొని అడగటాని కోసం కాదు వాగ్దానాలు ఆ అలవాటు చేసింది దేని గురించి అంటే వాగ్దానాలు ఆ రకంగా దేవుని వాక్యం మీద ఆధారపడటానికి అంతేగాని ఒకే వాక్యం సంవత్సరం అంతా పట్టుకొని ఆ రకంగా చేయమని కాదు దాని అదే పట్టుకుని ఉండమని కాదు ప్రతిరోజు మనకి వాగ్దానం కోసం ప్రభు దగ్గర మనం అడగాల ప్రతి అవసరం దగ్గర వచ్చినప్పుడు ఆ వాగ్దానం అడగాల ఈరోజు ఈ అవసరం వచ్చింది ప్రభు నాకు ఈ ఈ అవసరం గురించి నువ్వు నాకు వాగ్దానం ఇవ్వు ఈ వాగ్దానం ఈ అవసరం గురించి నువ్వు వాగ్దానం ఇస్తాడు మనకి మనకు వాగ్దానం ఇస్తాడు ఆయన నెరవేర్చేవాడుగా కూడా ఉన్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉన్నాడు లేకపోతే మనము ఆ ఈ వాగ్దానాల మీద ఆధారపడేవారుగా ఉండం లేదా వేసి ఉండేవారుగా ఉండం ప్రభు ఉద్దేశం అది మన జీవితంలో ప్రతిదానికి మనం వాగ్దానాలు అడగాల అడిగినప్పుడు ప్రభు మనిపిస్తాడు దాని జవాబులు మనము పొందేవారుగా ఉంటాం దేవుని వాక్యంలో కానీ చూస్తే అబ్రహాము షారా ఇద్దరు ఫెయిల్ అయ్యారు ఇద్దరు ఓడిపోయారు అక్కడ హాగర్ తీసుకుని వచ్చి మధ్యలో పెట్టారు ఇక్కడ హాగర్ జీవితంలో గాని మనం చూస్తే ఈ ఈ హాగర్ ఎక్కడ తప్పిపోయారో వాళ్ళు ఆ కాని ఆ వాగ్దానము ఆయన నెరవేర్చాడా నెరవేర్చాడు ఇరవై అధ్యాయంలో ఆయన నెరవేర్చాడు పదహారో అధ్యాయంలో పదహారో అధ్యాయంలో వీళ్ళు తప్పిపోయారు ఇరవై ఒకటో అధ్యాయంలో మాత్రం ఆయన ఆయన నెరవేర్చాడు ఆయన ఇశాఖను ఇచ్చాడు వాళ్ళకి ఇశాఖను ఇచ్చాడు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి వాళ్ళని సంతోషపరిచాడు ఆమె ఆ వాగ్దానం ఆయన నెరవేర్చిన వాడుగా ఉన్నాడు తప్పిపోయారు వీళ్ళు అంటే అక్కడ తప్పిపోవటం వల్ల ఎంత ఎంత గొడవ మనకు తెలుసు కదా ఎంత గొడవ అయింది ఆమె ఎప్పుడైతే ఆమె ఎప్పుడైతే ఆమె హాగరు చారా ఆమె బాగా ఆ బాగా తిప్పలు పెట్టింది ఎంత తిప్పలు పెట్టిందంటే ఆమె పారిపోయింది ఆమె పారిపోయింది పారిపోతే ఆ ఆ దేవుడు ఆయన ఆమెని కలిసి ఆ ఏమో ఎక్కడ పారిపోతున్నాను ఇదిగో నా యజమాని పోబోపో నీ యజమానుల దగ్గర పోయి అరిగి మెరిగి ఉండిపో పో యజమానుల దగ్గర పో నువ్వు ప్రభుత్వ తెలుసు కదా ఈ ఆగరి అట్లా పారిపోతే అలాగే వెళ్ళిపోతే ఆ రకంగా సడుపుతో ఉండి వెళ్ళిపోతే అతను పోబెట్టేది ఎవరు లోపల బిడ్డ ఏమైపోతుంది ఆమె ఏమైపోతుంది అక్కడ అబ్రహాం ఇంటో కోకల్లంత ఫుడ్ ఉంది విస్తారమైన భోజనం ఉంది ఆయన పనివాళ్లే యుద్ధానికి పోయేవాళ్ళు యుద్ధాన్ని పోవడానికి యుద్ధాలు చేసిన వాళ్ళు ఆయన ఆయన దగ్గర పనివాళ్లే ఆ పాలు పిండి ఆ పెరుగు ఏం అసలు వాళ్ళు ఇన్ని జంతువులు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు ఈ మొక్కదాని పారిపోతే ఇవి ఎట్లా ఉంటుంది ఈమె కదా ఓ వెనకపోవాము అనిగి మెనిగి ఉండు అని ఆ బిడ్డ పుట్టింది కదా తర్వాత తర్వాత ఎంత ఎంత ఎంత గొడవ ఎంత గొడవలైన ఈ కుటుంబంలో ఆ చారా అబ్రహాన్ని హాగని పంపించేయమని చెప్తుంది ఆ పిల్లవాడు ఈ పిల్లవాడు ఇచ్చేస్తున్నాడు పంపించేసేవాడిని పంపించడానికి ఎంతో కష్టపడ్డాడు ప్రభు అంటున్నాడు అయ్యి పంపించేసి భార్య మాట భార్య ఏ మాట ఈ భార్య ఎడ చెప్తుందో శారా ఎడ చెప్తుందో అక్కడే అలాగే చేయి అలాగే చేసాడు నేను ఇది ఇలా అనుకుంటా ఏమనుకుంటాను సార్ హాగర్ని పంపించేస్తూ అబ్రహాము ఒక వంద వంద గొర్రెలు ఇచ్చాడు వంద ఎడ్లని ఇచ్చాడు పది పది ఒంటినిచ్చాడు ఇలాగ ఒక ఒక లిస్టు అలాగ చేయలేదు ఒక చిత్తిలో నీళ్లు పోసి మేడం మీద వేసేసి పంపించేసాడు ఎంత ఎట్లా అసలు ఆ పరిస్థితి ఏంటి వేచి ఉండలేదు వేచి ఉండలేదు కనిపెట్టుకొని లేరు ఆ విషయంలో ఎంత శ్రమ వచ్చింది వాళ్ళ జీవితంలో మనం కానీ చూస్తే నిర్గమకాండము ముప్పై అధ్యాయంలో గమనిస్తే ముప్పై అధ్యాయంలో ఏం చూపిస్తుంది అంటే మోసే మీద వెళ్ళాడు పదాగ్ఞలు తీసుకురాటం కోసం వెళ్ళాడు ేదు ప్రభు దగ్గర ఉన్నాడు ఒక రోజు రెండు రోజులు పది రోజులు పది ఇరవై ముప్పై నలభై రోజులు కొండ మీద ఉన్నాడు ఏమైపోయాడో తెలియదు ఉన్నాడా లేడా ఏమైపోయింది మనుషులు వచ్చి ఇంకా ఆరుని గొడవ చేస్తున్నారు మా దేవుడు మాకు దేవుడు చూపి మాకు దేవుడివి మాకు ఎవరు ఈయన వాళ్ళు బంగారులు అడిగి ఒక ప్రతిమని ఒక దీనిని తయారు స్టాచ్యూని తయారు చేసాడు ఒక దూడను తయారు చేశాడు బంగారు దూడం తయారు ఓ ఇజ్రాయిల్ నిన్ను రక్షించిన ఆ మాట బాగా అనిపిస్తుంది ఐగిప్తుంచి తప్పించే ఎంత మాట అయ్యి అసలు ఎలాంటి అసలు ఆ మాట అసలు ఎలాంటో మాట అసలు అండి ఆయన వింటలేడని తెలియదని ఆయన వింటున్నా అలా మాట్లాడినప్పుడు ఆయన వింటున్నా తెలియదా అలా మాట్లాడ మే వచ్చి ఆరో అని అంటున్నాడు ఎందుకు నువ్వు అలా చేసావు ఆ ప్రజలు నన్ను ఒత్తిడి తీసుకొచ్చారు నన్ను నేను వాళ్ళ వాళ్ళు బంగారం అడిగి ఇట్లా చేశాను ఇట్లా అది బంగారంతా ఈ రకంగా బయటకు వచ్చింది ఎట్లా వస్తుంది దూడ చేయకుండానే దూడ అట్ట బంగారం మంటలు ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు ఎవరు చెప్తున్నారు ఆయనకే చెప్తున్నారా మీరు మళ్ళీ ఆశ్చర్యం అనిపిస్తుంది కనిపెట్టుకొని ఉండలేకపోయాడు ఆ రోడ్ ప్రజలందరూ కనిపెట్టుకొని ఉండలేకపోయారు వెయిట్ అప్ ఆన్ ద లాడ్ ప్రభు దగ్గర వేచి ఉండు వాక్యం ఏం చెప్తుంది యశగ్రంథము ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము వేచి ఉండేవాళ్ళు ధన్యుడు ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము వేచి కనిపెట్టివాడు ధన్యుడు ఒక ధన్యత ఇస్తున్నాడు అక్కడ కనిపెట్టు ఉండటం వల్ల ఒక ధన్యత ఏంటి ఎందుకయ్యా ధన్యత ఏమయా ధన్యత ఏ విషయమో ధన్యత సిగ్గుపరచబడవు అయ్యా లేకపోతే సిగ్గుపరచబడతావు ఏం చేసావయా నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు నువ్వు అలానే ఇట్లా చేసావు అలా చేసావు ఇలా చేసావు మనుషులు ఎగతాలు చేస్తారు నవ్వుల్పాలవుతావు ఆ స్థితి నుంచి పోనీ కనిపెట్టుట ధన్యత మనల్ని ఆ విషయం ధన్యత కనిపెట్టు వల్ల ధన్యుడు అవుతావు ఏ విషయంలో సిగ్గుపరచబడవు కాబట్టి సిగ్గుపరచబడకపోతే ఏమవుతుంది హెచ్చింపబడతావు జనపరచబడతావు ఇది దేవుడిచ్చే గొప్ప గొప్ప ఆధిక్యత తన బిడ్డల జీవితం ఉండదు మనం చూస్తే అక్కడ ఆ పరిస్థితి ఆ పరిస్థితి అక్కడ మనం గమనించవచ్చు మదర్ సమయలు పదమూడో అధ్యాయంలో అక్కడ అక్కడ చూస్తే ఆ భాగంలో ఆ సౌన్ రాస్కి సమయలు చెప్తున్నాడు అయ్యా ఏడు రోజులు నువ్వు వెయిట్ చేయి సెవెన్ డేస్ వెయిట్ చేయి నేను వస్తాను సెవెంత్ డే చివరికి వచ్చేసిన తర్వాత పేషెన్స్ అయిపోయిందండి సహనం పోయింది ఏమంటారు చాలాసార్లు చాలా అంటుంటారు నేను చూసి చూసి చూసి చూసి ఇంకా కాలేదండి నాతోటి ఇంకా కాలేదు ఇంకా అంతే ఇంకా అయిపోయింది ఇంకా అంతే ఏ ఇటు చాడో పెడు తెలుసుకోవాల్సిందే అరే అలాగా భార్య భర్తల విషయంలో పిల్లల భవిష్యత్తు విషయంలో కొన్ని ఆస్తుల విషయంలో కొన్ని కుటుంబాల్లో ఉన్న గొడవల విషయంలో అనేకమైన విషయాలు ఒకవేళ కొన్ని కొన్ని హాస్పిటలైజేషన్ విషయంలో ఆపరేషన్ విషయాల్లో ఏమైనా చేశారు నేను మా నాన్న బాగలేకుండా ఉన్నాడు ఆయన కడుపులో ఒక ఒక పుండ్ ఏదో వచ్చింది ట్యూమర్ లాగా వచ్చింది ఆ బాగాలేకుండా చాలా వీక్ అయిపోయాడు వీక్ అయిపోయాడు హాస్పిటల్లో పెట్టాం ఆ అపోలో పెట్టాం అపోలోలో పెడితే ఆ డాక్టర్ అంటాడు నాతోటి ఆ ఇప్పుడు ఆ ట్యూమర్ తీసేలా ఎట్ ఆయన ఏజ్ ఆయన శక్తికి అది సరిపోదు यानी पर्व ्यूमर दिशे से दीचे ट्यूमर अट्ना अटेना ट्यूमर दिशेमें दी ट्यूम लेको अटे वाल आये आये अटे वस्ते मुं आलाूमर पेदगा अदेस्त लिवर लिवर नि प्रेस वस्तु जांडीस तरवा వరుసగా ఆ కిడ్నీ ఫెయిల్ అవుతుంది దాని తర్వాత లాస్ట్లో హార్ట్ ఫెయిల్ అవుతుంది ఇది సీక్వెన్స్ అండి అలాగే జరిగింది అలాగే జరిగింది మనం అంటే కట్ చేసి తీసేస్తే ఏమో ఆపరేషన్ చేసి తీస్తేమో ఆపరేషన్ టేబుల్ మీద చచ్చిపోతాడు వదిలేస్తే అలా చచ్చిపోయాడు ఏది అంటే ఆ డాక్టర్ చెప్పే రాకం ఏంటంటే తీసేయమంటే తీసేస్తామండి మా కలవదు తాడో పేడో తెలుసుకోవాలి ఆరోగ్యం విషయంలో కూడా అనేక సార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేరు వేచి ఉండలేరు ప్రభు దగ్గర వేచి ఉండుట ఎంత ప్రాముఖ్యమైంది అనేది ఈ వాక్య భాగం వాళ్ళకి తెలియపరుస్తుంది ఏం తెలియపరుస్తుంది ఒక ధన్యత అనేది కీర్తన ఇరవై రెండో అధ్యాయము సామ్స్ ట్వంటీ verse 14 that is that no verse 14 from here david kiirtana ee david kiirtanam lo david cheptunnadu em antnad wait on the lord be of good courage and he shall Strengthen, the, strengthen thine heart. Wait, I say, on the Lord. Do you know what you are saying? 14 years ago. 27 years <laughs> ago, 14 years ago. How do you say? How do you say? ధైర్యం తెలుసుకుని నీ హృదయం నుంచుకోను కనిపెట్టుకొని ఉండము కొరకు కనిపెట్టుకొని ఉండము బిడ్డల్ని కనిపెట్టుట ఆ దావిదంత దావిదు కీర్తంలో ఈ మాట రాయబడింది దావిదు ఎలా రాసేవా ఈ మాట కొంచెం కనిపెట్టుకోలేకపోయానండి నేను కొంచెంలో సౌలు రాసి తొట్టి తట్టుకోలేకపోయానండి ఆయన తరుముతా ఉన్నాడు ఎంతకీ తట్టుకోలేక పోయి ఆకేష్ రాజు దగ్గర పోయి ఆయుధాలు మోసేవాడుగా తయారయ్యానండి యుద్ధాలు కూడా చేశాను ఆయుధాలు మోసేవాడుగా తయారయ్యాను ఇచ్చోడా అలాగెందుకు చేసావు అని అడిగేవాళ్ళు ఎవరు లేకపోయారు అలా చేయబాకు అని చెప్పలేదు ఎవరు కానీ ఆ పతనం వల్ల నేర్చుకునేది ఏంటి భార్య పిల్లలు ఆ అమలేకులు వచ్చి ఎత్తుకొని పోయారు మొదటి సమయాలు ముప్పై అధ్యాయంలో ఆ ఆ జిగ్ లో ఆ అంతా కాల్చి వేశారు ఎత్తుకొని వెళ్ళిపోయారు అయ్యో ఏడుపు ప్రజలు రాళ్లతో కొట్టబోయారు దావీదిని ఎందుకు వేచి ఉండలేదు వేచి ఉంటే అవమానం వచ్చేది కాదు వేచి ఉంటే అవమానం రాదు దేవుని వాక్యం చలివిస్తుంది ఇరవై కీర్తన గాని చూస్తే ఇరవై కీర్తనలో మూడు ఆ మాట రాయబడింది ఆయన్ని ఆయన మీద ఆధారపడేవారు సిగ్గుపరచబడరు ఆయన మీద ఆధారపడే వాళ్ళు ఆయన మీద ఉంచిన వారు సిగ్గుపరచబడరు ఎప్పటికీ సిగ్గుపరచబడరు అంట కనిపెట్టుట ప్రభుత్వ కనిపెట్టుట ప్రతి విషయంలో కనిపెట్టాలంట ఈ కనిపెట్టని వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పసనం లేకపోలేదు పసనం లేకపోలేదు ఒక ఓటమి లేకపోలేదు ఒక విషయంలో వాళ్ళు ఓర్పు సహనము వదిలేశారు వాళ్ళు తప్పిపోయారు అయ్యో ఓర్పు లేకపోయిందే తప్పిపోయారు అక్కడే వాళ్ళు ఆ అక్కడే జరిగింది ఆ విషయం అక్కడే ఫర్ఫాడు జరిగింది సహనం లేకపోయింది యాకోబో ఐదో అధ్యాయంలో ఏడవ వచనం నుంచి కానీ చూస్తే యాకోబో జేమ్స్ చాప్టర్ ఫైవ్ జేమ్స్ చాప్టర్ ఫైవ్ సెవెన్ నుంచి చూస్తే సహోదరులారా ప్రభు రాకరకు ఓపిక కలిగి ఉండు ప్రభు రాకరకు ఓపిక కలిగి ఉండు చూడు వ్యవసాయకుడు వ్యవసాయకుడు తులకలి వర్షమును తులకలి వర్షమును కడవలి వర్షమును కడవడి వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలము నిమిత్తము భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొని ఓపికతో కాచుకొని కదా దానిపెట్టు కనిపెట్టు కదా ప్రభురాకు సమీపించినది గను మీరు ఓపిక కలిగి ఉండి ఓపిక కలిగి ఉండు మీరు పరుచుకు స్థిరపరచుడి యోపు ఓర్పుని గుర్తు చేసుకున్నారా అంటాడు ఎవరికిది యోగు యోగు యోగుకి ఎంత ఊర్పు దక్కున వచ్చినా ఉంటుంది యోగుకి ఎంత ఓర్పు ఉందా దేవుడి బిడ్డల జీవితంలో ఈ రకమైన వేచి ఉండుట అన్న విషయంలో ఆ దేవుడు తన బిడ్డలని ఆ ఏ రకంగా ఫలము ఈరోజు ఈరోజు కుటుంబాల్లో ఎక్కడు కూడా ఏం లేదు పేషెన్స్ లేదండి ఓర్పు లేదు అని ప్రభు మనకి ఓర్పేవాడు ఎప్పుడు ఓర్పు వస్తుంది వాగ్దానాల మీద ఆధారపడి విశ్వసిస్తే అప్పుడు నిరీక్షిస్తావు నిరీక్షణ ఒమ్ము చేయదు అవమానపరుస్తుంది మొమ్ము చేయదు తోమారాపతి ఐదో అధ్యాయంగా మార్చి వస్తాం నిరీక్షణ జమ్ము ఆ నిరీక్షనే మన జీవితంలో కావాల ఆ ఓర్పే మన జీవితంలో కావాలి ఎప్పుడైతే అది ఉంటుందో మన జీవితంలో మనం తప్పిపో మనం అవమానపరచబడము మనం అవమానపరచబడం వేచి ఉండదు దావిత అంటున్నాడు అయ్యా వేచి ఉండండి ఆయన దగ్గర వేచి ఉండండి ప్రభు మన దయ చూపించినట్లుగా ఆయన రాకటి కొరకే వేచి ఉండాలా ఆయన రాకటి కొరకే వేచి ఉండటం అంటే ఏంటి ఆయన రాకటి కొరకే సిద్ధపరచబడటం ఒట్టి సిద్ధపడటంటే ఏదో ప్రాథం చేసుకుంటున్నాము సువార్త ప్రకటిస్తున్నాము ఆ పాటలు పాడుతున్నాము ఆ కాదు అంత మాత్రం కాదు అంతటితోటి ఆయన రాకటి సిద్ధపాటు అనేది కాదు అక్కడ ఆయన రాకడోర సిద్ధపాటు అనేది ఎట్లా ఉంటుంది మన ప్రణాళికలు మనం ఆలోచించే ప్రణాళికలు ఉంటాయి చూసారా ఆ విషయం ధన్వంతుడి గురించి ఏం చెప్తది వాక్యము ధన్వంతుడు కోట్లు ఆ కొట్లు కట్టి వాటిని ఎరగొట్టేసి ఇంకా పెద్ద కొట్టి ప్రాణమా తినుము త్రాగము సంతోషించము చాలా సంవత్సరాల వరకు నీకు అంటే ప్లానింగ్ ఫర్ ద ఫ్యూచర్ లాంగ్ ప్లానింగ్ చేస్తారండి చాలా మంది పెద్ద ప్లానింగ్ చేస్తారు ఎక్కడ ప్లానింగ్ ప్రభు ఆయన రాకెట్ సమీపంగా ఉన్న రాకెట్ వరకు అయ్యే అంత ప్లానింగ్ అవసరం లేదండి అన్న మాట ఉండాలి మన జీవితంలో అంత ప్లానింగ్ అవసరం లేదు అంత ఆలోచన అవసరం లేదు ప్రభు చూసుకుంటాడు ఈ రోజుకి ఏ రోజుకి ఆ రోజుకి చాలు అదే వాక్యం చెప్తుంది దేవుడు మనకి ఆ రకంగా వేచి ఉండి ఆయన వాగ్దానం మీద వేచి ఉండి ఆ ఆ ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఓ నూతన వాగ్దానం ఈ ప్రభావం మా జీవితంలో ప్రతి రోజు ఇవ్వు ప్రతి వారం ప్రతి సమస్యకి మాకు ప్రతి ప్రతి సవాల్ మా జీవితం ఎదుర్కొంటున్న మా సవాల్కి మాకు వాగ్దానం ఇవ్వు దీ మీద నీ దగ్గర వేచి ఉండటం నేర్పించడం ఎప్పుడైతే మనం వేసి ఉంటామో మనం సిగ్గుపరచుబడము ఎప్పటికి సిగ్గుపరచబడము దేవుని బిడ్డల జీవితంలో అది సత్యం అది జీవితంలో సత్యం నా జీవితంలో సత్యం నేను ఎక్కడ ఎక్కడ కనిపెట్టుకొని పోలే కనిపెట్టలేదు నేను అక్కడ నా జీవితంలో పతనం చూశాను నేను మామూలు పతనం చూడలేదు నేను చాలా పెద్ద పతనం చూశాను నా జీవితంలో నేను కానీ ఎక్కడైతే నేను అక్కడ అద్భుత కార్యాలు చూశాను నేను అద్భుత కార్యలే కాదు చాలా సంతోష చాలా సంతోషం సంతోషం అనుభవించే నేను చాలా ఆనందం ఆనందం అనుభవించే నేను అంత గొప్ప విషయం ప్రభు ఈ స్థితి నీకు నాకు ఆ అవమానం నుంచి మంచి స్థితి నీకు నాకు ఇచ్చిన రాక దేవుడికి పొందనా దేవుడి తన వాక్యాన్ని జీవించలే ప్రారంభ చేసుకున్నాను రేపు పరిలోపుతాను రి నైనా పేచి ఉండలేకపోయినా నా జీవితంలో దేవుళ్ళ వాక్యంలో మీ వాక్యంలో మీ సేవకులు మీ అనేక మంది తండ్రి వేచి ఉండలేకపోయారు వేచి ఉండలేకపోవటం వల్ల నీ మీద కనిపెట్టుకోకపోవటం వల్ల ఎంతో వాళ్ళ జీవితాల్లో నష్టపోయారు ఎంతో నష్టం పొందారు వేరే వాళ్ళ జీవితంలో కూడా నష్టం వైకట్టుగా చేశారు అయ్యా తండ్రి నన్ను ఆస్తి నుంచి నన్ను మమ్మల్ని మీద వేచి ఉండటానికి నీ సన్నిధిలో వేచి ఉండటానికి కనిపెట్టకు నీ సన్నిధులు కనిపెట్టకు నాకు మాకు నేర్పించమని ఈ వాగ్దానాలు మా జీవితం నెరవేర్చే పొందమని అటువలే ప్రభా తండ్రి ప్రభావ అన్యుల ముందు ఈ లోకంలో ప్రభావ మాదిరి జీవితం జీవించినట్లుగా కృపదయించామని వేసుకు వేడుకుంటున్నాం తండ్రి అమెన్ వాక్యాన్ని జీవించగలం అమేన్ థ్యాంక్ యూ బ్రదర్ అమే తండ్రి ప్రేమ యేసు కృప పశుతాత్మన్యుడు సహాసం ఇప్పుడు ఎలా ప్రమాదం తోడే నడిపించాను గాక ఆమె